శంకర్లు వ్యాఖ్యానం ఎంత కరెక్ట్గా రాస్తారంటే అశ్నుతే అంటే పాణిని అశ్ను వ్యాప్త అనే ధాతువుకు తగ్గట్టుగా ఆయన వ్యాప్నవుతీయం రాశారు చూడండి ప్రాప్నోతి అని రాశారు సరే పొందుతాడు అని కూడా చెప్పచ్చు ఒక సెన్స్ లో చెప్పినా చెప్పచ్చు పోలండి వ్యాప్నవుతా ప్రాప్నవుతాన్నా ఒకటే ఎందుకంటే దాంట్లో ధాతువు ఆప్ నోతి దాని ముందు వి పెడితే ఏమైంది వ్యాప్ నోతి అయి ట్రాడితే ఏమైంది ట్రాప్ నోతి అయింది పెద్ద తేడా ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు కారు చక్రానికి ఏదో అలంకారం చేశారనుకోండి అలాగే అనమాట కారు ఏదో కారు అది ఉంటుంది దానికి ఏదో పెద్ద అలంకారం చేస్తే ఏమైనట్టు కొంతమంది ఏం చేస్తారంటే కారులో వాళ్ళు కూర్చుని కారు చుట్టూ అలంకారం చేస్తారు ఎందుకు అలా అంటే ఏదో పెళ్లి పెళ్లి కుదిరికి ఏదో చేస్తారనుకోండి సొమ్మిల తీసిడే అంత అంత మా అలాగే దానివల్ల కారుకి ఏమైనా మొబిలిటీ ఏమైనా పెరుగుతుందండి ఎలా ఉందో అలా ఇప్పుడు గులాబీలోవి కట్టేశారు అనుకోండి కారు చుట్టూను దాని మొబిలిటీ ఏమైనా పెరుగుతుందా దాని హార్స్ పవర్ కానీ ఏదైనా పెరుగుతున్నా ఎందుకు కదా మనుషులు చేసి పళ్ళు లేదు చూసారా అంత విషి వాషి కృషి భాష అంటే మీనింగ్ లెస్ వర్త్లెస్ అని అర్థం ఏదో అనుకున్నారు నాకు చాలా ఇష్టం ఆ పదం అంటే నేను అలా అర్థం ఎవరో ఉన్నారు నేను అంటున్నా మంచిది తస్మాత్ ఇప్పుడు ఆయన చోటు నేను తస్మాత్ అని ఒకటి పెట్టాను అంటే శ్రీకృష్ణుడు చెప్పని ఏం చెప్తా శ్రీకృష్ణుడు ఏమని చెప్తాడంటే సత్వగుణము రజోగుణము తమోగుణము ఉన్నాయి తమో గుణం వల్ల ఇది రజోగుణం వల్ల ఇది సత్వగుణం వల్ల ఇది ఏం చెప్పు వదిలేస్తాడు ఇంకా చెప్పి పై మాట చెప్పడం కింద భాష్యకారులు కాబట్టి నువ్వు రజస్సుని తపస్సుని దీని సత్వాన్ని పట్టుకొని ఏం చెప్తాడు ఇప్పుడు బాహ్య సుఖముల ఎందు పరాధీనతే కానీ ఏమీ లేదు అక్షయమైన సుఖము ఆత్మ ఎందు అని చెప్పాడు శ్రీకృష్ణుడు దీని నుంచి మీరు డ్రా చేయాలి కదా అది ఆయన రాజేస్తున్నారు తస్మాత్ బాహ్య విషయ ప్రీతే క్షణికా ఇంద్రియాన్ని నివర్తే ఆత్మన్యక్షయామంటే మీకు వచ్చిపోయేది పరాధీనత అంటే సైకలాజికల్ డిపెండెన్స్ ని కలిగించేది అంతిమంగా రోగాన్ని మిగించేది క్షణికము నశ్వరము అయినటువంటి బాహ్య సుఖం కావాలా లేక శాశ్వతంగా ఉండేది కాలమునకు అతీతమైనది అనంతమైనది పరాధీనత లేనిది నా స్వరూపమైనది అటువంటి ఆత్మసుఖం కావాలా దీనికి మీరు సమాధానం చెప్పే ముందు ఆలోచించమని చెప్పాలి ఎందుకంటే కంగారు పడి ఆత్మసుఖం కావాలి అని చెప్పేస్తే అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది మీరు సో బాహ్య విషయ ప్రీతే క్షణికాయా క్షణికమైనటువంటి బాహ్య భోగములందుండే ఆసక్తి నుండి పంచమే ఇంద్రియాన్ని నివర్తేట్ ఇంద్రియములను నివృత్తి చేయవలను ఎవళ్ళు అలా చేయాలి ఆత్మని అక్షయ సుఖా ఆత్మస్వరూపమునందుండే అక్షయమైన సుఖమును కోరువారు ఇది మనం దీని మీద మన అప్రోచ్ ఎలా ఉంటుందంటే సాధారణంగా ఇదేదో ఆ స్థితి మహాత్ముడి ఇది మనది కాదు మనం ఉంచాల విని దండం పెట్టడం అనే ధోరణిలో వింటున్నంత కాలము అది దూరంగా ఉండిపోతుంది కానీ ఆ ధోరణి లేకుండా ఓపెన్ మైండ్ కనుక అది అది అది ఎటువంటి ధోరణి అంటే క్లోజ్డ్ మైండ్ ఆ క్లోజ్డ్ ఎలాగా ఇది మనకి కాదు ఇది మనకి సంబంధించింది కాదు ఇప్పుడు ఇది ఎలాంటిదంటే ఈ ధోరణి ఎలాంటిదంటే మనం ఒకటి భగవద్గీత క్లాస్కి వెళ్ళినంత మాత్రం అది ఓపెన్ మైండ్ ఉందని అనుకోకూడదు ది హ్ ఎగ్జామ్స్ ఈ ధోరణి ఎలాంటిదంటే మీరు ఎప్పుడైనా ఎవరైనా అండ్ స్వామిజీ అక్కడ భగవద్గీత పాఠం చెప్తారు రండి అని ఎవరినైనా అనుకోండి అడిగితే వాళ్ళు ఏం ఆ ఇంకా భగవద్గీత టైం కాలేదు అండి మీరు వెళ్ళి రండి అని అంటే అర్థం ఏంటి భగవద్గీత విషయంలో ది హ్యావ్ ఎ క్లోజ్డ్ మైండ్ వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది భగవద్గీత అంటే వాళ్ళకి ఏం చెడు ఫీలింగ్ ఏంటది గొప్పది అది బట్ స్టిల్ అంత గొప్పది ఇప్పుడు మాకు వద్దు మాకు ఉన్నది మాకు ఉండదు అనే ఒక క్లోజ్డ్ మైండ్లో ఉంటాను అని చేతనే రాలేదు వచ్చిన వాళ్ళది కూడా ఒక రకమైన క్లోజ్డ్ మైండ్ ఉంటుంది ఆ క్లోజ్డ్ మైండ్ ఉండకూడదు సత్యము క్లోజ్డ్ మైండ్ ఉన్నవాడికి దొరకదు ఓపెన్ మైండ్ ఉండాలి ఈ ఓపెన్ మైండ్ ఏంటంటే నేను మనం చేసేది ఇక్కడ చెప్పిన ఈ ప్రిన్సిపుల్ చాలా ప్రాక్టికల్ ప్రిన్సిపుల్ దీంట్లో ఒక ఆదర్శవాదం ఏమీ లేదు ఆదర్శవాదం అంటే ఉపోపియా అదేమీ లేదు అదేదో గొప్ప వాళ్ళకి ఎవరు గాంధీ మహాత్ములు లాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళకి కాదు అనేది కాదు ఇది వెరీ ప్రాక్టికల్ అంటే మీరు కనుక అభ్యాసం చేసి మీరు ముందు రసంతో ప్రారంభించాలి జితే రసే జితం సర్వం రసనేంద్రియంతో ప్రారంభించాలి అంటే ఎలా తయారు చేయాలంటే రసనేంద్రియాన్ని ఎప్పుడైనా దానికి ఆనందం లభిస్తే మీరు మిక్కుబడి ఉండాలి మీ వైపు నుంచి ఎటువంటి డిమాండ్ ఉండకూడదు బాహ్య దృష్టితో కాదు మీలో మీకు రసనేంద్రియం ఐఎం నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ హియర్ నాలుక నుండి నేను ఏ భోగాన్ని అపేక్షించట్లేదు సేడా అది ఇది నాలుక వైపు నుంచి నేను ఏ భోగాన్ని ఏదైనా భోగం వస్తే అది ప్రారంభాధీనంగా ప్రకృతి యొక్క ప్రవాహంలో కర్మధారలో వచ్చేదేదో వస్తుంది ఇప్పుడు వ్యాసంకాలం వచ్చింది మామిడికాయలు వచ్చేవి మామిడికాయలు బాగానే పండే వీళ్ళందరూ ఆవకాయలు పెట్టారు ఆవకాయలు చేశాము మన మొహాన్ని పాల్సారు వడ్డించారు నోట్లో పెట్టుకుంటే బాగానే ఉంది అలాగే కర్మధారలో వస్తుంది అది వచ్చిందని మీరు తోసేపు చూనక్కర్లేదు కానీ అది వచ్చిందని దానికోసం ఎదురు చూడటము అది రాకపోతే దుఃఖపడ్డము దాని పేరు ఆసక్తి ఆ ఆసక్తి లేదు ఈవన్ డ్ టేస్ట్ కూడా ఈ ఓకే నాలుక ముఖము ఉన్నది ఈ బాడీ అనే యంత్రానికి ఇంధనాన్ని వేయడానికి ఉంది అంతేగాని దాని నుంచి భోగాన్ని పెండడానికి లేదు అది ఎక్స్ట్రాక్ట్ ప్రెషర్ అవుట్ ఆఫ్ ఇట్ దట్ ఈజ్ నాట్ ది పర్పస్ సో సో ఐ కాన్కర్ దేస్ట్ అనే స్టేజ్ మీరు తీసుకొచ్చాను అనుకోండి దిటేర్ అసేజ్ ఎవరు ఫ్రీడమ్ అనేతే ఆ ఫ్రీడమ్ అది అనుభవిస్తేదా అని తెలియదు ఎంత ఫ్రీడమ్ అంటే అది కొంతమంది ఎలా ఉంటారో తెలిసిన వేఆర్ లైక్ స్టమక్ వాకింగ్ అనే పెయిర్ ఆఫ్ లెగ్స్ అన్నట్టుగా ఉంటారు ఎప్పుడు తిండి దృష్టే ఉంటుంది అలా ఉంటారు అది అది బంధం అది లేకుండగా ఫ్రీడమ్ తిండి తిండి ప్రారంభాధీనంగా వస్తూ ఉంటుంది చూడండి ఇప్పుడు పనస్ చెట్టు ఉంది ఎక్కడ కోనసీమలో ఉందో పనస్ చెట్టు అక్కడ మహాపురంలో ఉండే చెట్టు దానికి ఒక కాయ కాచింది ఆ కాయలో నాలుగు తొనల మీద నా పేరు రాసిండే దాన్ని బిలి వీటి వర్క్స్ లాగారు ఎందుకంటే ఆ కాయ రాత్రి బస్సు ఎక్కింది బస్సు మీద వేశారు దాన్ని దిగింది దాన్ని ఓపెన్ చేశారు ఓపెన్ చేస్తే దాంట్లో తొండలు అట్లా వేసుకుంటే చాలా బాగున్నాయి స్వామీజీ గుర్తుకొచ్చాడు స్వామీజీ ఎందుకు గుర్తుకొచ్చాడు మెమొరీ ఎందుకు గుర్తుకొచ్చేదంటే వాటి మీద unknown to anybody my name is again. He suffered, 점 square seems, my 눌러 Suppleness call me but hisCHAM became more powerful than anything and he suffered. And all 95 years old they got KNOW UPEN. A star told me of a person with a man and correct me. That proves it works. You know this man was done. But no one had idea. ఏడో దిక్కుమాల ఒక్క పరస పనులు తినలేదు అని ఇలా అది అది సుఖమా దుఃఖమాది అలాగే ఉన్నాయి కాబట్టి జితే రసే రసాన్ని జయించటంలో దీంట్లో ఇంప్రాక్టికల్ ఏ ఉందండి ఇది ప్రాక్టికల్ కాదు ఇది వెరీ ప్రాక్టికల్ దీంట్లో గృహస్థు సన్యాసి భేదమే ఉంది అందరికీ సమానమే కాబట్టి ఆ ఈ శ్లోకంలో చెప్పినటువంటి సూత్రము ఇట్ ఈజ్ నాట్ ఆదర్శవాదం కాదు అది ఏ అనుష్ఠానం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 అన్నట్టుగా ఉండాలి ఎందుకంటే అంతటా అవే పంచిపోతా టూరిజం మన ముందు వస్తే దాన్ని కాదనక్కర్లేదు అంతేకాదు పని కట్టుకుని టూరిజం అని అక్క అది వచ్చినప్పుడు దాన్ని ఎలా చెట్టుకోం అలా నన్ను అడుగుతూ ఉంటారు దాన్ని సంబంధించి మీరు అమెరికాలో ఏం చూశారు నేను ఏం చూశాను ఏమో నాకే తెలుగు ఎయిర్పోర్ట్లో ఏవో చూసాము చూసినవో చూసాం గ్రాండ్ క్యానియన్ చూసాం అది ఏదో ఎవరో మోసుకుపోయాక నువ్వు చూసినప్పుడు చూసాం అంతే ట్యూషన్ చూసాం అంటే టూషన్పుడు చూసాం నేను లాస్ట్ వేగస్ట్లో ఉన్నా యూనివర్సిటీలో ఏమో లెక్చర్స్ బయటకు వచ్చాం ఇంకా ఇదేమో మాలిబూ అని పెద్ద కెసినో ఉండాలి సరే వెళ్ళి చూసేసాం వచ్చేసాం దాని పక్కనే పిరమిడ్ అని ఇంకో కెసీనో ఉంది అది ప్రపంచంలో కల్లా ప్రఖ్యాతి అది చూడన్నాడు నాకు కాళ్ళు అవుతున్నే పదండే తొమ్మిది మెతుకులు తెలియ పడుకున్న టైం అయినా లేచే వాళ్ళు నాకు చెప్పారు మళ్ళీ మనం పిరమిడ్ చూడగలగుతాం ఏమీ పర్వాలేదు పద జనాథ్ సిన్ పిరమిడ్ చూసిన చూసాను ఏం లేదు కానీ చూసి తీరాలని ఇది చూపించా ఇట్ ఈ లైక్ కాబట్టి బాహ్య స్పర్శేషు అసక్తాత్మ అసక్తమైన అలా ఉండదు చూసిన తప్పు లేదు తప్పు నేను అంటలేదు స్పర్శ దానంతటా అది ఏర్పడమే మనం దాన్ని పని కట్టుకుని ప్రమోట్ దాని మీద ఆసక్తిని నింపుకోవటం అలా ఉన్నట్లయితే క్రీడ ఉండదు క్రీడ విడిపో మంచిది ఆ శ్లోకం పూర్తయింది తర్వాత ఈ శ్లోకాలు కొంచెం చాలా విలువైన శ్లోకాలు లోక దృష్టికి విరుద్ధంగా ఉంటాయి మెంటల్లీ వేసిన స్థితి అయితే ఓపెన్ మైండ్ ఉండాలి బాగా వైరాగ్యపూర్ణమైన మనస్సు ఉండాలి ఏ హి సంస్పర్శ జాభోగా దుఃఖయోన ఆద్యంతవంతః కౌన్య అవతారిత ఇత్య నివర్త ఇత అంటే ఈ కారణం చేత కూడా నివర్తయేట్ ఇంద్రియ సుఖముల నుండి దూరముగా నుండవలేము అని ఇంకో కారణం చెప్తున్నారు ఇతశ్చ నివర్త ఇప్పుడు ఇంద్రియ భోగాల విషయంలో కాషస్ గా విషయములు అంటారు విషయములు అంటే శబ్దము విషయం దాంట్లో భోగమున్నది రూపము విషయం భోగమున్నది రసంలో భోగమున్నది స్పర్శలో భోగం ఉన్నది గంధంలో భోగం ఉన్నది గంధం అంటే ముప్పు ఇంట్లో భోగం ఉన్నది ఇది ఇది భోగ దృష్టి ఇలా ఈ భోగ్యములు అంటారు ఈ భోగ్యములు వాటిలో మనకి భోగం ఉంది అవి భోగ్యములు ఇప్పుడు ఈ భోగ్యముల వెనుక పరిగెడుతూ ఉంటుంది సమాజం మానవుడు ఈ భోగ్యముల వెనుక పరిగెడతారు స్వామి వివేకానంద ఓ చిత్రమైన వాక్యం అంటారు సార్ అది నేను మై ఓన్ వర్డ్స్లో పేరఫరేజ్ ఆయన ఏమంటాడంటే మానవుడు ఇంతవరకు ఓ సత్యాన్ని నేర్చుకోలేకపోయాడు ఏమిటి మానవుడు మానవ జాతి యొక్క శైలి ఉంది ఏమిటంటే బాహ్య విషయభోగాలలో యథార్థమైన సుఖము లేదు కాబట్టి వాటి వెనుక మనం పరిగెత్తరాదు అనే సత్యాన్ని ఈ ఇంత బేసిక్ ట్రూత్ని మనిషి తెలుసుకోలేకపోయాడు అని రాశారు ఇది అంత మాట అన్నారు కోట్లు సంపాదిస్తున్నారు గడిస్తున్నారు పెద్ద పెద్ద ఘనకార్యాలు సాధిస్తున్నారు కానీ ఈ మౌలికమైన సత్యం ఆనందం అనేది విషయభోగాలలో లేదు మహా నహీ హై కొంచెం ఉంది పూర్తిగా ఓపెండా అలా కాదండి యట లేదు అది అది ఆనందం మీకు ఎప్పుడు ఎక్కడ కలిగినా అంటే విషయానందంతో సహా విషయానందం అంటే కంటితో రూపాన్ని తీశారు మీకు ఆనందం కలిగింది ఇప్పుడు ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది ఆ రూపం నుంచి వచ్చిందా ఈ కన్ను నుంచి వచ్చిందా నో రూపం నుంచి రాలేదు కన్ను నుంచి రాలేదు ఆత్మ నుంచి వచ్చింది అది ఇది యాక్సిడెంటల్ అది ఇన్సిడెంటల్ ఆనందం మీకు ఒక్క చోటి నుంచే వస్తుంది ఇన్సిడెంట్ ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఉందనుకోండి ఇక్కడ పది మూడు నల్లాలు ఉన్నాయనుకోండి ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది ఈ నల్లాల్లో ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చింది తప్పు కదండి ఆ నల్లాలని నీరు అది నల్లాలని నీరు వస్తుందండి ఎవడైనా నవ్విపోతాడు నల్లా నీరు ఇస్తుందా నల్లా నీరు ఇవ్వదు మీరు మీకు వాటర్ ట్యాంక్ నుంచి వస్తాయి లేకపోతే గ్రౌండ్ వాటర్ నుంచి వస్తాయి లేకపోతే మేఘ నుంచి వస్తుంది అదే రకంగా ఆనందము కన్ను ఇవ్వదు ఆత్మ నుంచి వస్తుంది కంతులో నుంచి రాదు నాలుగు నుంచి రాదు ఆనందం ఆత్మ నుంచి వస్తుంది నాలుగు నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇన్సిడెంటల్లీ కాబట్టి ఆ సత్యాన్ని మనం గుర్తించాలి ఇక్కడ శ్రీకృష్ణుడు చాలా పరుషమైన పదప్రయోగం చేస్తున్నారు ఆయన ఏమంటున్నారంటే భోగా భోగములు ఎటువంటి భోగములు సంస్పర్శ భోగా కాంటాక్ట్ వల్ల పుట్టే భోగముడు ఆ భోగం పుడుతుంది పుడుతుందంటే అర్థం అవుతుంది పోతుందని కదా పుట్టిందంటే పోతుంది కదా ఆ జాలం ఉన్న సమస్య కాంటాక్ట్ వల్ల పుట్టింది ఇప్పుడు మీరు ఆలోచించండి నాకు కాజా అంటే చాలా ఇష్టం కాజాను ఓ ప్రిపరేషన్ ఒకటి అంత యూస్లెస్ ప్రిపరేషన్ అయితే గానీ ఇంకొక దాని నిండా లిక్విడ్ ఫార్మ్ లో సిరప్ ఉంటుంది సో నేను కాకినాడ వెళ్ళినప్పుడల్లా స్వామిజీ కాకినాడ కాకినాడ కాజా అన్నా ఉంటే ఇంకా మళ్ళీ కాకినాడ రాలని చెప్పాను అది హారుగుల్ ఆ కూడా హార్ ఇట్ వెరీ బ్యాడ్ ప్రిపరేషన్ సో సపోజ్ ఆ కాజా అంటే కార్బోహైడ్రేట్ ఎడిక్షన్ ఉంటుంది బాడీకి క్రియింగ్ ఉంటుంది కాజాలో బోల్డ్ అంత కార్బోహైడ్రేట్ బాగా డెన్స్ గా ఉంటుంది తీపే కాకుండా క్రేవింగ్ ఫర్ కార్బోహైడ్రేట్ ఈజ్ అ వెరీ నార్మల్ థింగ్ సో ఆ కాజా తినాలని క్రేవింగ్ ఉంటుంది ఆ కాజా తింట సుఖం కలుగుతుంది సుఖం సంస్పర్శజము భోగం ఆ సంస్పర్శ వల్ల పుట్టిన భోగము ఈ భోగం ఎంతసేపు ఉంటుందండి అలా పుడితోనే ఇలా పోతుంది ఇంకా ఆ తర్వాత మిగిలింది తమకు ఒక అన్నెసెసరీగా టూ హండ్రెడ్ ఎక్స్ట్రా క్యాలరీస్ ఉన్నాయి ఇప్పుడు వీటి లేదా సంథింగ్ అసలు డన్నే పోతాయి టూ హండ్రెడ్ క్యాలరీస్ అంటే అర్థమైన తెలుసుకుండా ఇక్కడి నుంచి పంజాబు చదువు దాకా నడిచి రావాలి వెళ్ళి వెళ్ళి నడిచి వెళ్ళి వెనక్కి వస్తే తగ్గుతుంది ఆ క్యాలరీస్ పోతాయి కష్టం అండి క్యాలరీస్ బర్న్ చేయటం కష్టం క్యాలరీస్ డంప్ చేయటం ఏం చేర్న్ చేయటం చాలా కష్టం బర్న్ చేయకుండా పోవు కొంతమంది చెప్తారు బర్న్ చేయకుండా పోతాయని పోవు బర్న్ చేయకుండా ఎందుకు పోతాయి కాబట్టి ఆ సుఖం అలా వస్తుంది ఇలా పోతుంది ఓకే ఉండండి వచ్చినంతసేపు వచ్చినా ఉంది కదా అంటే దుఃఖ యోనయ అలా వస్తుంది ఇలా పోతుంది అది వచ్చింది ఏదో వచ్చింది పోయింది కానీ విడిచిపెట్టిపోతుంది సంథింగ్ ఇట్ లీమ్స్ బిహైండ్ దుఃఖ యోని యోని అంటే సీడ్ సీడ్ ఫర్ సఫరింగ్ దుఃఖ అంటే సఫరింగ్ సఫరింగ్ యొక్క సీడ్ని విడిచిపెట్టి వెళ్తాం అది సమస్య కాబట్టి ఇంద్రియ భోగములు దీన్ని ఈ దీన్ని దుఃఖయోన దీన్ని హ్యాంగోవర్ అంటారు హ్యాంగోవర్ అంటే నేను జనరల్ సెన్స్లో చెప్తున్నా హ్యాంగోవర్ ఇప్పుడు హెవీగా భోజనం చేసేసారనుకోండి హెవీగా భోజనం చేసేస్తే ఏముంటుంది హ్యాంగోవర్ ఉండదు దాని హ్యాంగోవర్ వెంటనే ఎలాగూ ఉంటుంది నైట్ సరిగ్గా ఇవి భోజనం చేస్తే నిద్ర సరిగ్గా పడుతుంది ఏమంటే అందులో కొత్త ఒక వేసుకుని శుభ్రంగా తినేసారంటే రాత్రి నిద్ర పడ్డాడు రాత్రి నిద్రపోయేప్పుడు వీడు దుఃఖపడతాడు పక్కన ఎవడైనా ఉంటే అంటాడు కూడా ఈ పొరపాటు చేశారు అంటాడు కూడా ఏమండి వీడి హ్యాంగ్ ఓవర్ ఈ ఓవర్ హీటింగ్ యొక్క హ్యాంగోవర్ మొన్నడు మధ్యాహ్నం దాకా ఈటెన్స్గా ఉంటుంది ఏమండి అయితే అక్కడితో పోదా హ్యాంగోవర్ వీడిలో లాసన్ ఏర్పడుతుంది మళ్ళీ అలాంటి భోజనం కావాలనేటువంటి ప్రశ్న నిర్మాణం అవుతుంది పరాధీనత నిర్మాణం అవుతుంది ఇట్ మేక్సిమ్ ఏ కొలెస్ట్రాల్ పేషెంట్ ఏ డైబెటీస్ పేషెంట్ అండ్ ఇంకా ఇంకా ఏమేమో కూడా చేస్తుంది ఈ రోగాలన్నీ మనం భోగలాల సత్వం వల్ల తెచ్చుకున్న రోగాలు ఇవి మనలో ఉండాల్సిన రోగాలు కాదు ఇవన్నీ తెచ్చుకున్న రోగాలు ఇకైతే నాతోంటే ఎవరైనా డయాబెటీస్ అంటే ఎవరైనా మధ్య యంగ్ అండ్ మిడిల్ ఏజ్డ్ పర్సన్ డైబెటీస్ నేను అంటాను నేను వెంటనే చెప్తాను చూడు అది జెనెటిక్ అయితే నాతో చెప్పద్దు నాకు తెలియదు కాదండి జెటిక్ కాదండి మామూలు మామూలుగా అయితే ఉండాల్సిన అవసరం లేదు ఎలా పోతుండే నేనేమంటానంటే అక్కడ వివేకానంద యోగా కేంద్రం ఉండేది అక్కడికి పో రెండు రెండు వారాలు సెలవు పెట్టి అక్కడికి పో్రస్ కూడా ఇస్తాను అక్కడికి వెళ్ళిపో రెండు వారాలు సెలవు వాళ్ళు చెప్పినట్టుగా ఇస్తే పోతుంది అంటే ఈయనంటాడు నాకు సెలవు లేదంటాడు ఆ సెలవు లేదంటే డయాబెటీస్ అట్టు పెట్టుకోమని చెప్తాను ఇంకేమైనా చేస్తాం అంటే సెలవు లేదన్న వాడిని ఏం నువ్వు డబ్బు సంపాదించే దేనికి ఆరోగ్యం లేకపోతే డబ్బు సంపాదించేందుకు ఉపయోగం ఏంటంటే అదే లాస్ ఆఫ్ ప్లే పెట్టిపోవాయా లాస్ ఆఫ్ ప్లే పెట్టిపో అయితే ఉద్యోగం రిజైన్ చేసిపో ఇంకో ఉద్యోగం సంపాదించవచ్చు డయాబెటీస్ పోయిన తర్వాత ఆరోగ్యంగా ఉంటే ఇంకో ఉద్యోగం సంపాదించుకోవచ్చు అంటే ఐ మీన్ ద లవ్ ఫర్ హెల్త్ అలా ఉండాలి హెల్త్ మనకి రావాలి అంటే హెల్త్ మనం డిజర్వ్ చేసినప్పుడే హెల్త్ వస్తుంది ఏకైక నుంచి వస్తుంది అలాగే ఆత్మ హృదయంలో శాంతి లభించాలి అంటే వీ షుడ్ డిజర్వింగ్ ఆ శాంతి డిజర్వింగ్ కాకపోతే రాదు ఈ భోగాల వెనకాల పరిగెడుతుంటే ఆ భోగంలో మిగిలిదోపిసరు ఆ భోగం కలిగి తోపిసరం ఆ తర్వాత అది వీధి పెట్టిపోయేటువంటి దుఃఖ బీజము అది మనిషిని చాలా ఇబ్బంది పడుతుంది దుఃఖ యోనయ ఏవే కాబట్టి శ్రీకృష్ణుడు ఏమవుతున్నాడు అంటే ఏవకాలం వేశాడు అయినా వాటిల్లో భోగం ఉంద నువ్వు భ్రమ పడుతున్నావు అలా పుడుతూనే పోతుంది అది నీకు శాశ్వతమైనటువంటి దుఃఖ బీజాలని విడిచిపెట్టిపోతాయి దుఃఖ యోనయ ఏవే ఇప్పుడు టీములు కొనుక్కున్నారు ఐపీఎల్ టీములు కొనుక్కున్న వాళ్ళు తల పట్టుకుంటున్నారు ఇప్పుడు ఏమర్థం కాదు ఇప్పుడు ఆ లాస్ లాసు రాబోయే ఐదేళ్ల దాకా ఉంటుందా వీడు పదేళ్లలో సంపాదించిందో తుడిచిపెట్టేసింది ఆ లాస్ ఇంట్లో తల కొట్టుకుంటున్నారు ఎన్జిఓ లో ఏం చేస్తారు అంటే ఆ టీం హెడ్ ఒకడు ఉంటాడు వాడిని డిస్మిస్ చేస్తారు ఇవి డిస్మిస్ చేసి నువ్వు పెడతావు వెళ్ళి చేస్తావు టీం ఇంకొకటి పెట్టాలి కదా ఆకలిని వీడి బ్యాక్ ఇలా ఉంచితే దానికి తగించే ఉంది లేదు అంతా చేసి తిరగరా తిరిగి ఫైనల్లీ ఇటు సెటిల్స్ డౌన్ లేదు ఈ బ్యాటింగ్ అన్నది బౌలింగ్ అన్నది ఈ ఫార్మాట్ అనేది నాకు అర్థమైనంతలో అది ఇట్ ఈజ్ దానికి అవి రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి ఆన్ దట్ డే ఎవడు బేగంగా ఊపితే వాడిది ఆట వాడి ఆటైక్ వాడు బాగా ఇండి ఊపుతాడు హోప్ ఫుల్లీ ఇట్ విల్ తగలాలి తగిలినప్పుడు సెంటర్ ఆఫ్ ది బ్యాట్ లో తగలాలి ఎడ్జిలో తగలకు ఎడ్జిలో తగిలితే క్యాచ్ పోతుంది సెంటర్ ఆఫ్ ది బ్యాట్ లో కూడా గట్టిగా తగలాలి గట్టిగా తగ్గించే సో దట్ ఈ ఫెయిల్డర్కి ఎవరికి అందకుండా బయటపడుతుంది అడితే వీళ్ళు అందరూ చప్పట్లు కొడతారు దీంట్లో ఇది ఏది జరగకపోయినా అందరూ తిరుగుతారు ఏ లైఫ్ అది కాబట్టి ఈ ఈ వ్యామోహంపిస్తారని డబ్బు వ్యామోహం చాలా తప్పు వల ప్రకృతికి నష్టం ఎలా ఉందో ముందు మనుషులు దుఃఖ యోనయ దుఃఖ బీజాలు అయిపోతాయి దుఃఖ బీజాలు ఎంత వస్తుంది వాళ్ళకు ఉన్నది కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతారు మనిషి అలాగే ఉంటాడు లక్ష రూపాయలు సంపాదిస్తాడు ఆ లక్ష రూపాయలు సంపాదించిన దాన్ని ఎంజాయ్ చేయాలంటే రెండు ఉండాలి ఏమిటి శరీర ఆరోగ్యం ఉండాలి మానసిక శాంతి ఉండాలి ఇది రెండు ఉంటే శాంతము లేక సౌఖ్యము లేదు మనశ్శాంతి ఉండాలి శరీర ఆరోగ్యం ఉండాలి అయితే మనం చేసి పనులు ఎలా ఉంటాయి ముందు అర్జెంటుగా శరీర ఆరోగ్యం మనశ్శాంతి కాంప్రమైజ్ అయిపోతుంది ముందు అర్జెంటుగా ఆ రోజు కాంప్రమైజ్ అయిపోతాయి ఆ తర్వాత వీటి దగ్గర ఆ లక్ష రూపాయలు ఉంటాయి కుట్టెడు దుఃఖం ఆ దుఃఖంతో అలా బతుకుతూ ఉంటాడు దుఃఖం అంటే టెన్షను బెంగా బతుకుతూ ఉంటాయి మనిషికి తెలుసుకుని కృతార్థుడవడం ఎరగడం కాబట్టి ఈ సంస్పర్శిత భోగములు ఏవైతే ఉన్నాయో ఇది కేవలము దుఃఖయోనులు మాత్రమే లేదా అద్యంతవంతః కౌంటేయ కుంతిపుత్ర ఇంతీటేవి చాలా బుద్ధిమంతురాలు అది ఆవిడ కడుకుని నీకేమైనా బుద్ధి ఉంటే నీకు తెలియాలి నేను చెప్పినీ సత్యం అని ఆ సంబోధన యొక్క బుద్ధి బుద్ధిశక్తిలో పొద్దున నీ ఎందు ఉన్నట్లయితే నేను చెప్పిన మాట నీకు అర్థమవుతుంది సుమా అద్యంతవంతః కౌంటేయ ఈ ఇంద్రియ భోగములు ఆది అంతములు గలది ఆది ఉంటుందో అంతము ఉంటుంది అంటే వాటిల్లో ఆ కన్సిస్టెన్సీ ఏమీ ఉండదు లా ఆఫ్ డిమినిషింగ్ ప్రపోర్షన్స్ అని ఒకటి ఎకనామిక్స్ లా లా ఆఫ్ డిమినిషింగ్ ప్రపోర్షన్స్లో అలా ఏంటంటే ఫస్ట్ హండ్రెడ్ ఒక లక్ష రూపాయలు మీరు డబ్బు సంపాదిస్తున్నాడు అనుకోండి మొదటి లక్ష వాడికి వచ్చినప్పుడు వాడు పడిన ఆనందం పట్టరాని ఆనందం పడతాడు రెండో లక్ష వస్తుంది అప్పుడు వాడికి ఆనందము ఆ మొదటి ఆనందంలో యాభై శాతం కూడా ఉండదు మూడో లక్షకి నాలుగో లక్షకి వచ్చేప్పటికీ ఇంకా ఆనందమే ఉండదు ఐదో లక్ష దుఃఖం ఉంటుంది ఏమైనా ఉంటుందో నా దగ్గర ఐదు లక్షలే ఉన్నాయి వాడికి పది లక్షలు సంపాదించాడని ఆశగా దుఃఖం ఉంటుంది చాలా చిత్రమైన సమాచారం కాబట్టి లా ఆఫ్ డిమినిషింగ్ ప్రపోర్షన్స్ అని మీకు గెయిన్ అభివృద్ధి పొంది కొలది దాని నుంచి లభించేటువంటి ఆనందము యొక్క పాళ్ళు అల్లల పడిపోయి ఆఖరికి జీరో డిగ్రీకి వెళ్ళిపోతాయి ఎంత వేగంగా పడిపోతాయంటే ఎక్స్పోనెన్షియల్ అని అంటారు మ్యాథమెటికల్ టైం ఎక్స్పోనెన్షియల్గా పడిపోతుంది ఇప్పుడు కోటి సంపాదించాను నేను కోటి ఆనందం ఉంటుంది మూడు నిమిషాలు ఉంటుంది మూడు నిమిషాల ఒక్క సెకండ్కి పోతుందా అలా ఉంటుంది అద్యంతవంత ఉంటే అదైతే ఏమిటి నతేషు రమతే బుధ బుధ అంటే వివేకవంతుడు వివేకము వివేకము అంటే ఎలా ఉంటుంది ఆత్మ ఏది అనాత్మ ఏది నిత్యమేది అనిత్యమేది ఆ విషయాలు స్పష్టంగా తెలిసి చక్కని అవగాహన కలిగిన వాడు ఈ ఇంద్రియభోగముల ఎందు న రమతే రమించడు ఇంద్రియభోగాలు అంటే ఇంద్రియభోగాలు జీరో అయిపోతాయని మీరు అనుకోద్దు ఇంద్రియభోగాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఒక ప్రవాహ రూపంగా ప్రారంభాధీనంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వచ్చినప్పుడు వస్తాయి అది మీరు ఆపలేరు వచ్చినప్పుడు వస్తాయి వచ్చిన వాటిని రానివ్వండి పోయి వాటిని పోనివ్వండి మీరు రాని వాటిని పట్టుకోవద్దు వచ్చి వాటిని ఆపొద్దు అది ఫిలాసఫీ లెట్ థింగ్స్ కమ్ యాజ్ దే కమ్ అండ్ గో యాజ్ దే గో ఇప్పుడు పోయినా వడ్డిస్తున్నారు ఇంక స్వామిజీ ఫలం అయితే ఉంది ఓకే ఇంకే ఉంది ఓకే సాటిస్ఫై అలా లెట్ ఇట్ కమ్ లెట్ ఒక రకమైన total neutrality and indifference and a non-seeking attitude towards the pleasures of the senses. That is why we are talking about the senses and pleasures. We have a lot of Paramahakarman. We say that we are talking about the same way. We say that we are talking about the same way. That's why we are talking about the first language. విషం విషమును ఏం చేస్తారు మీరు విషాన్ని భోగిస్తారా పారేస్తారా పారేస్తారా విషయ భోగములు అలాంటివి ఇప్పుడు ఏదైనా కొన్ని ఫుడ్స్ ఉంటాయి ఆ ఫుడ్స్ని ఈ ఈ బ్యాస్కెట్లో వేయకూడదు ఇక్కడ వేయకూడదు అసలు ప్రొక్యూరే చేయొద్దు ప్రొక్యూర్ చేస్తే అది ఎవరికైనా ఇచ్చేసేయండి వేదవాళ్ళకి ఎవరికైనా ఇచ్చేసేయండి ఇంకా అది కుదరలేదు వేస్ట్ బ్యాస్కెట్లో వేయండి అంతేగాని ఈ బ్యాస్కెట్లో మాత్రం వేయండి భోగాలు వచ్చేస్తాయి ఆ విషయ భోగం కాదు విషయాన్ని విషవతే అలాగే పెర్ఫ్యూమ్స్ ఉంటాయి చూడండి పెర్ఫ్యూమ్స్ గంధం అనే దానికి దృష్టాంతం చెప్పిన అది ఊరికే పిచ్చిగా కొని వాడుతూ ఉంటే ఆస్మా వస్తుంది అన్ని సింథటిక్ కెమికల్స్ వాటికంటే ఆత్మా వస్తుంది మనమేమో అన్నిటికీ పెర్ఫ్యూమ్స్ పెడుతూ ఉంటాం మంచిది కాదు కార్లు ఉన్నవాళ్ళు కూడా చాలా ఇంటెన్స్ పెర్ఫ్యూమ్స్ పెట్టుకుంటారు ఆ కార్ లోపల వాతావరణం అంతా కూడా ఆ పెర్ఫ్యూమ్ తో నిండి ఉంటుంది అది మంచిది కాదు ఇది పెర్ఫ్యూమ్ ఎందుకు ఇంకే కార్లు కూర్చున్నప్పుడు రామనామజపం చేసుకోవాలి కానీ ముక్కు ఏదో వాస్త ఎందుకు అసలు ఇదో మీ కాదు సుగంధం ఏమిటి సుగంధం అది కెమికల్ ఏమిటో అసలు మీకు ఐడియా ఉందా ఏమి సుగంధం సమ్ కైండ్ ఆఫ్ యాసిడ్ ఎస్టర్ సమ్ సింథటిక్ కెమికల్ అది వాడు ఆ వేసి అమ్ముతాడు అది అలాగ లంగ్స్లోకి హార్ట్లోకి వెళ్తూ ఉంటుంది స్మాల్ క్వాంటిటీస్లో వెళ్తూ ఉంటుంది బట్ కార్లో పెట్టేసుకుని దాన్ని అలా ఇవాబరేట్ చేసేసి అదంతటి ఇంచేస్తుంటే టీస్ లోనే వెళ్తుంది మరి అలా అయినప్పుడు ఏదో ఒకసారి ఉంటే పర్వాలేదు కాబట్టి ఎందుకు వై నీట్ డెఫైన్ ఎఫెక్టింగ్ ఇదోంది అలాగన్నా ఇప్పుడు భోజనం ఉందనుకోండి కూర అయితే ఇక ఇదో నీళ్ళు ఎనిటింగ్ పోతుందా ఇదోంది సో ఈ రీటర్ మేజర్ ఎఫర్ట్ ఏ ఫర్దర్ ఎఫర్ట్ చేయనట్లా ఆ రకంగా ఇంద్రియ భోగముల ఒక సస్పిషల్స్ యాటిఫ్యూ ఇవి డేంజరస్ రా బు అని అలా ఉండాలి ఎందుకంటే అవి దుఃఖ బీజ్యాన్ని మనలో వేసిపోతాయి కనుక భాష్యకారులు ఏమంటారు అనుకుంటాం ఏ హి ఏ హిస్మాత్ విషయేంద్రియ సంస్పర్శే జాత విషయములు అంటే బయట నుండే శబ్దాదులు ఇంద్రియములు అంటే ఇక్కడ ఉండే ఇంద్రియములు ఐదు బయట ఉన్నాయి ఐదు ఎక్కడున్నాయి సో ముక్కు గంధం దృష్టాంతం చెప్పాను కదా ఇక్కడ ఇంద్రియం ముక్కు బయట గంధం ఉన్నది ఈ రెండింటికి సంస్పర్శ కలిగితే ఏదో ఆనందం వస్తుందని వీడి భ్రమ ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం సెంటుబాటలు బయట ఉంది ముక్కు నా దగ్గర ఉంది ఇప్పుడు ఇప్పుడు ఆనందం లేదు కదా ఇప్పుడు ఆనందం లేదు కదా ఆ సెంటుబాటలు మూత తీసి అది కొంత సుగంధం ముక్కులోకి వస్తే ఆనందం ఉంది ఇదే కదా భ్రమ అంత భ్రమవేద ఇంకొకటి సో ఆ విషయ ఇంద్రియ సంస్పర్శ వల్ల కలిగినటువంటి సుఖానుభవం ఏదైతే కలదో అది అల్టిమేట్లీ దుఃఖహేతువే అవుతుంది భాగవతంలో వాక్యం ఉంది కండూయనేన కరయోరివ దుఃఖ దుఃఖం ఏకాదశ అధ్యాయంలో ఏకాదశ ఏవో గుర్తుకొస్తూ ఉంటాయి కరయోరివ దుఃఖ ఇప్పుడు చేతికి ఏదో సమ్మ దురద వేస్తుంది కండు గీణమంటే గోక్కోవడం ఏదో దురద వేస్తుంది ఆ దురద వేసినప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంటుందంటే దాన్ని గోకినట్లయితే మీకు మంచి కంఫర్టబుల్గా ఉంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది గోకినప్పుడు ఏమండి ఆ తర్వాత ఇంకేం మిగులుతుంది దుఃఖ దుఃఖం దుఃఖం దుఃఖం తప్పించే కాబట్టి ఈ అదొక చర్మ వ్యాధిలాగా అదేమిటంటే దురద వేస్తుంది దురద వేసినప్పుడు గోకడాన్ని మీరు ఆపలేరడాన్ని ఇతనా స్టాపింగ్ గోకినప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది ఆ తర్వాత దుఃఖం ఉంటుంది ఈ ఇంద్రియ భోగములు అటువంటిది ఇక్కడ ముక్కుంది ఇక్కడ సెంటు బాట్లుంది దొరద ప్రారంభం అవుతుంది ఏమండి ఇప్పుడు ఈ దురద పోవాలంటే ఏం చేయాలి ఆ సెంటుబాటు మూత ఓపెన్ చేసి అది ముక్కుకి తగల్చాలి తగిలిస్తే ఏం కలుగుతుంది అమ్మా ఎంత బాగుందో అనేటువంటి కంఫర్ట్ కలుగుతుంది ఆ తర్వాత ఏం కలుగుతుంది దుఃఖం అంటే దృష్టాంతం అది తర్వాత అంటే ఇలాగే ఈ భోగాలు అనుభవిస్తూ పోతే అనారోగ్యం చేసేసి మనిషి రోగి దృష్టి అవుతాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు కాబట్టి అలా చెప్పారు పండూయనైనా కర యోరవ దుఃఖ దుఃఖం ఇది వ్యాధి తగ్గాలనుకోండి దాని ఉపాధి ఏదో తెలిసినా దురద గోగడం మానేయాలి కానీ మందు రాసుకోవాలి అదేవిధంగా ఈ భోగాలు ఆకర్షణ ఉన్నప్పుడు ఈ ఆకర్షణకి లోబడకూడదు చక్కగా భగవద్గీత ఏదో చదువుకుని ఈశ్వర నామాన్ని భజించుకుంటూ ఆత్మానందాన్ని పొందే ప్రయత్నం చేసుకోవాలి అది మందు అప్పుడు ఏమవుతుంది ఈ వ్యాధి పోయినట్టుగా ఆ ఇంద్రియా భోగాసక్తి కూడా పోతుంది చూపారుతున్నాయి అలాగ దాన్ని హ్యాండిల్ చేయాలి కానీ దాని వెనక్కలు పరిగెత్తితే అంత ప్రమాదం అవే ఇంద్రియ భోగాలు చాలా డేంజరస్ భోగా భుక్తయోనయే అవిజ్ఞాతత్వా శంకర్లు ఏమంటున్నారంటే చూడండి ఇంద్రియ భోగాల వెంట పరిగెత్తి దుఃఖాన్ని తెచ్చు కుట్టడు దుఃఖాన్ని తెచ్చుకోవటం మనకి లోకంలో అంతటా కనపడుతూనే ఉంటుంది వీళ్ళు ఇలా ఎందుకు పరిగెడుతున్నారు మరి అంత స్పష్టంగా ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంటే ఇలా ఎందుకు పరిగెడుతున్నారు జన్లు అంటే అజ్ఞానకృతత్వం చెప్పాను కదా ఇందాక వివేకానంద స్వామి చెప్పిన మాట మానవుడు ఈ మౌలికమైన సత్యాన్ని నేర్చుకోలేడు నేర్చుకోడు నేర్చుకుంటే చాలా తేలిగ్గా నేర్చుకోని నేర్చుకోడు కాబట్టి అజ్ఞానం చేత ఇంద్రియ భోగాల కంటే పరుగులు తీస్తూ ఆ దుఃఖాన్ని మూత కట్టుకుంటాం ఉంటాడు మనిషి అంటే మనిషి ఉంటాడు నాకు ఒక ఒక ఆయన ఎరుగుతున్నాను చాలా మంచి సజ్జనుడు చాలా సత్పురుషుడు ఆయనకి బీడీ అలవాటు ఉండేది ఇప్పటికీ గుర్త ఆయన జీవించలేరు చాలా సజ్జనుడు ఈ ఇలాగే మరణించారు ఆయన ఏదో స్టేట్ గవర్నమెంట్ జాయిన్ చేసేవాడు ఆ బీడీ అలవాటు ఉండేది బీడీ తాగితే ఒక్క పది నిమిషాలు కంఫర్టబుల్గా ఉండేవాడు ఆ తర్వాత డబ్బు ప్రారంభమైంది ఒక గంట సేపు తగ్గేవాడు ఇంకా దగ్గు తట్టుకోలేక మళ్ళీ ఇంకో బీడీ తగ్గించారు నేను అడిగాను ఏమంటే బీడీ మళ్ళీ ఎందుకు తాగుతున్నారంటే డబ్బు తగ్గుతుందండి అందుకోసం తగ్గుతున్నాను సరే డబ్బు తగ్గి నేను అక్కడే ఉన్నా నా ముందు ఉన్నాడు ఆయన పూట అప్పుడు ప్రసంగం ఇది డబ్బు తగ్గి పది నిమిషాలు తగ్గి మళ్ళీ డబ్బు ప్రారంభమైంది ఏమంటే డబ్బు తగ్గుతుందన్నారే మళ్ళీ ఎందుకు ప్రారంభమైందండి అన్న బీడీ తాగబట్టే ప్రారంభమైందండి అప్పుడు నేను ఆయన్ని అడిగాను ఏమంటే ఈ బీడీ తాగడం వల్ల డబ్బు వస్తుంది డబ్బు వస్తోంది కాబట్టి బీడీ తాగుతున్నారు మీరు ఈ విశ్వ సర్కిల్లో పడ్డారు మీరు గమనించారా అంటే నేను గమనించాను అన్నాను మీరైతే ఇప్పుడు గమనించారు నేను చాలా కాలం గమనించాను మరి అయితే దీని నుంచి బయట అంటే నేను బయట అని చెప్పాను ఈజ్ హెల్ప్లెస్ నేను బయట అని ఆయన ఇంకో మాట చెప్పానున్నారు నేను దీంతో చచ్చిపోతాను చెప్పారు ఆయన దాంతో చచ్చిపోతాను ఇప్పుడు నేను చెప్పిన ఈ కథ దీంట్లో ఒక్క శాతం కూడా అతిశయ్యక్తి లేదు జనరల్ గా పాఠం చెప్పేటప్పుడు కొంత పొలిటికల్ ఐసెన్స్ అని కొంత హైపర్ ఉంటుంది కానీ దీంట్లో హైపర్ లేదు ఏమండి మీరు బీడీ తగిన వాళ్ళని ఎవరినైనా అడిగిపోతుంది ఇదినో హైపర్ బోల్ కాబట్టి ఈ భోగాలు ఉన్నాయి అది భోగం ఎవరు చెప్తాడు దాంట్లో భోగం ఉందా భోగం ఎవరు చెప్తారండి అంత పొరపాటు అదే కానీ పోవట్లేదు ఆల్కహాల్ వాటి పూట ఆల్కహాల్ ఇప్పుడు నేను చెప్పిన నేను ఇంతదాకా మాట అన్నది కూడా అనేసాను అది కూడా దాంట్లో ఏమైనా భోగం ఉందా దుఃఖం ఉందా దుఃఖమే ఉన్నది భోగం ఉందని భ్రమపడుతూ ఉంటుంది దాంట్లో ఉన్నదంతా దుఃఖం కాబట్టి ఇది దుఃఖయోనయ దాని శంకర్లు ఏమంటారు చూడండి ఆధ్యాత్మికాదీని దుఃఖాన్ని తన్నిమిత్తాన్నేవా ఒక్క దుఃఖం అంటే ఏదో ఒక్క లెవెల్లో దుఃఖం అని మీరు అనుకోండి ఆధ్యాత్మిక అంటే దేహానికి సంబంధించిన దుఃఖాలు దానివల్లే వస్తాయి మనస్సుకి సంబంధించిన దుఃఖాలు దానివల్లే వస్తాయి కుటుంబ దుఃఖాలు సమాజ దుఃఖాలు కూడా ఈ భోగాసక్తి వల్లే వస్తాయి అక్కడతో ఆగదది ఈ డజన్ స్టాప్లోకే తరలోకేపీ ఇది గమ్యతే ఇహలోకంలో దుఃఖాలను ఇవ్వడమే కాదు ఈ ఇంద్రియ భోగాసక్తి అది పరలోకానికి కూడా ఈ దోషాన్ని మోసం పోతుంది మనం భోగాసక్తులం అయిపోయిందనుకోండి అయిపోతే ఈశ్వరారాధన మానేస్తాము భోగాసక్తి వల్ల ఆఖరికి నిత్యకర్మానుష్ఠానం కూడా మానేస్తాము తర్వాత భోగాసక్తి ఏం చేస్తుందంటే ధనం వ్యామోహాన్ని పెంచుతుంది ఇప్పుడు మీకు ఇంత లంచగొండితనము ఇది ఎందుకుందంటే సమాజంలో భోగాసక్తి ఎక్కువ ఉండడం భోగాసక్తి లేని కూడా లంచం తీసుకోరు వాడు తీసుకోమన్నా తీసుకోడు ఎందుకంటే వాడు ఏం చేసుకుంటాడు ఈ లంచం తీసుకోండి మో ఇంకా అయితాలని ఏం చేసుకుంటాడు అనే స్థితి వస్తుంది ఒక రకమైన వైరాగ్యం సహజంగా వస్తుంది కాబట్టి ఎప్పుడైతే భోగాసక్తి పెరిగిపోయిందో వీరికి వచ్చి జీతం చాలా ఆ భోగాశక్తిలో ఉండే ప్రమాదం వీరికి వచ్చి జీతం చాలా ఆ జీతం చాలక దానికోసం లంఛన కోసం పోతారు ముఖ్యమందులు అయితే ప్రైవేట్ ఇంకో ఉద్యోగం అనేది చేసుకుంటాడు వీడు లాంఛం చేస్తున్నారు ఇది ఫేల్ కదా లంచం అయితే కష్టపడక్కర్లేకుండా ఇంకా ఎక్కువ పోగాలు అనుభవించారు ఈ విధంగా దానివల్ల ఇహలోకంలో అనారోగ్యం పాలైపోతాడు వీరు లంచం పట్టిన లంచం అంతా తీసుకెళ్లి ఆ హాస్పిటల్స్కి పోసేయాలి వాళ్ళ హాస్పిటల్స్ వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు గట్టి కుట్టున్నారు ఆ బిల్డింగ్లో పోలంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళేమి క్యాల్కులేషన్ తెలియని వాళ్ళు ఏం కాదు వాళ్ళంత ఇన్వెస్ట్మెంట్లు చేశారంటే ఒక ఎక్స్రే ఒక మెషిన్ ఎంఆర్ఐ మెషిన్ ఉందంటే మ్యాగ్నెటిక్ సెనమ్స్ అని ఇమేజింగ్ అని ఒక మెషిన్ ఉంది దాని ఖరీదు మూడు కోట్లు వాడు మూడు కోట్లు పెట్టి కొనేసేటంటే మూడు కోట్ల మీద వడ్డీ ఎంత అవుతుంది మినిమం వడ్డీ చూసుకున్నా దాని మీద మనుషుల్ని పెట్టి దాని బిల్డింగ్లు కట్టి రియల్ ఎస్టేట్ బోర్డు ఖరీదిండి ఇవన్నీ చేసేటంటే వాడికి దానికి ఫీడ్ చేయకపోతే ఎలా చేస్తాడు పీపుల్ హ్యావ్ టు బి సైడింగ్ టు దట్ మెషిన్ దానికి ఫీడ్ చేస్తూ ఉండాలి మనుషుల్ని ఆ మనుషులు ఎక్కడి నుంచి వస్తారు సమాజం నుంచి వస్తారు ఎందుకు వస్తారు సమాజం నుంచి ఎందుకంటే ఎంఆర్ఐ స్కాన్ ఎందుకంటే పని పాఠాలు అయితే ఎందుకంటే ఎంఆర్ఐ స్కాను ఎందుకంటే మరి భోగాలన్నిటికి అనుభవించి శరీరం అంతా రోగం చేసుకుంటే అన్ని స్కాన్లు అవసరం ఉంది అయితే ఎందుకు ఎంఆర్ఐలు ఓఎంఆర్ఐ అవును ఏవో ఇటు కొలెస్ట్రాల్ ఏదో పెరుగుతుంది అని అయినవి కానివి తింటాడు దాంతో ఓ పర్టికులర్ తోట ఎలా ఉందో చూడటం కోసం ఎంఆర్ఐది ఉంటాడు నడుస్తున్నారు కాబట్టి అవన్నీ అవన్నీ కూడా మన మనల్ని లింగేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి కేంద్రాలు అవి మన కోసం కాసు కూర్చున్నాయి అవి కాబట్టి చాలా డేంజర్ కనుక ఇవి ఇహలోకంలో మహా దుఃఖాన్ని మిగులుస్తాయి పరలోకంలో కూడా ఈ దోషాలు వస్తాయి కాబట్టి లంతం పట్టి సంపాదించిన డబ్బంతా అక్కడికి పోతుంది వాడు పట్టి ఒక్కసారి లోపలికి వెళ్ళొస్తే మీ జేబు సగం ఖాళీ అవుతుంది మాట్లాడితే బిల్లు రాస్తారు వాళ్ళు నవ్విల్లానికి బిల్లు వేస్తారు ఫ్యాను తిరిగితే బిల్లు ఉంటుంది దాన్ని అన్నిటికీ బిల్లే చాలా ఘోరంగా వేస్తారు బిల్స్ ఏవశ నా సంసారే గంధమాత్రమ్య బుద్ధ్వా విషయమృగతృష్ణికాయా ఇంద్రియాన్ని నివర్త నేనే చాలా హార్షిగా చెప్పాను అనుకుంటే శంకర్లు మరింత హార్ష్గా చెప్తారా ఆయన ఏమంటున్నారంటే ఆ శ్లోకంలో ఏవా అంటే అవధారణ నిశ్చయంగా చెప్పడం అంటే బల్లబుద్ధి చెప్పడం ఆ ఏవా అనేదానికి అర్థమేమిటి యవ శబ్ద ఏవా అనే శబ్దాన్ని వేయటం వల్ల సంసారంలో ఈ సంసారంలో సుఖము గంధమాత్రమతి అంటే లవలేశము కూడా లేదు అని తెలుసుకోవాలి సంసారంలో సుఖం లవలేషం కూడా లేదు అని తెలుసుకోవాలి బుద్ధ్వా తెలుసుకుని మరి ఏం చేయాలి విషమృ విషయ మృగతృష్ణికాయా ఇంద్రియాన్ని నివర్తయేట్ ఇంద్రియములను విషయభోగములనే ఎండమావుల నుండి ఏమిటప్పు మరల్చవ్వలేరు అన్నారు మృగతృష్ణిక మంచిది మంచి దృష్టాంతం షట్పధి సూత్రంలో కూడా చాలా బాగా చెప్తారు శంకర్లు అవినయముపనయ విష్ణు దమయమన శమయ విషయ మృగతృష్ణ అవి మళ్ళీ ఆ మృగతృష్ణ అంటే ఎండమావి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దానికి ఈ లేడీ ఎడారిలో ఉంటుంది ఎడారిలో కూడా లేడులు ఏవో ఉంటాయి అన్ని ఉండి ఉంటాయి లేడీకి దాహం వేస్తుంది దూరంగా ఎండమావి కనపడుతుంది అంటే నీళ్లు కనపడతాయి ఆ ఎడారిలో ఇసుకలో ఒక జలాశయం ఉన్నట్టుగా కనపడుతుంది ఆ వేడికి సూర్యకిరణములు పరావర్తన చెంది అలా కనపడుతుంది ఈ లేడీ దాహం వల్ల ఆ దత్తిక తట్టుకోలేక పరిగెత్తి ఆ నీళ్ల వైపు పరిగెడుతుంది ఇది ఎంతల్లా పరిగెడితే ఆ నీళ్లు అంత వెనక్కిపోతూ ఉంటాయి ఎదురకుండా ఉన్నట్టు కనపడుతూ ఉంటాయి కనపడ్డం మానస్సు పరిగెత్తడం మానస్సు అని కనపడుతూ ఇది పరిగెత్తడం మూలంగా ఓపికి మరింత తగ్గిపోయి దత్తిక మరింత పెరిగిపోతుంది ఆఖరికది అక్కడ పడి చేస్తారు అది మృగతృష్ణ అని పేరు మృగ అంటే లేడీ లేడీ యొక్క దాని పర్యవసానం ఏమిటి సఫరింగ్ అది మృగతృష్ణ అందుకోసం వచ్చింది ఆ ఎండమావులకి మృగతృష్ణ అని పేరు మానవుని జీవితం దీనికంటే భిన్నం ఏమీ కాదు ఎందుకంటే మనము శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ భోగముల కంటే పరుగు మొదలు ఈ పరుగు ఎప్పుడు ఎండ్ అవుతున్నది వీడు మరణించినప్పుడు ఎండ్ అవుతుంది వీడు శరీరము రోగాలకు మనస్సు అశాంతికి నిలయమైపోతుంది భోగాల కంటే పరిగెడటం వల్ల ఇహలోకంలో అన్ని ఇబ్బందులు పడతాడు వనలోకానికి పుణ్యం కూడా అన్ని సంపాదించుకోడు ఇంత ఆత్మజ్ఞానము మోక్షము ఒక బహు దూర దూరికి బాగుతాయి దాన్ని చేయండి కాబట్టి వీడు మరణించేప్పుడు చాలా దుఃఖంతో నేను పుణ్యం చేసుకోలేదు రోగదృష్టం అయిపోయినా హాస్పిటల్లో పడున్నాను ఇంట్లో వాళ్ళు సరిగ్గా చూడటం లేదు నన్ను అని బెండ పెట్టుకుని వీడు మరణిస్తాడు దీన్ని మరొక ప్రశ్న కాబట్టి ఆ మృగతృష్ణవైపు మనం వెళ్ళరాదు మనం ఇంద్రియములను విషయభోగముల నుండి పరావర్తనము వెనుకకు లాగుకుని ఈ భోగభ్రాంతిలో పడకుండగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థులు కావాలి పూర్ణముద పూర్ణమిదూర్ణ పూర్ణము దశ పూర్ణశమాదాయ పూర్ణమే భావిష్యే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ హరి ఓం దశ శ్రీకృష్ణాత్మనమస్సు